కీర్తన నలభై ఇందరు నేల దూరే రూ కితవే నీవుసేయగా ముందు ముందె తమ్ము కర్మములు సేయుమంటివా తెలిసి నిన్ను గొలవ దేహమిచ్చితివిగాక బలిమినే మాయల్లో పడమంటివా మలసి నిన్నుదలచ మనసిచ్చితివిగాక కొలగట్టి విషయాలు కోరమంటివా నగుతా నిన్ను పొగడనాలుకిచ్చితివిగాక అగడుగా ఊరు మాటలాడమంటివా సొగసి నిన్ను చూడగా చూపులిచ్చితివిగాక వగవగలతో ఊరి వారి చూడుమంటివా శ్రీవెంకటనాథ నిన్ను చేరుమనంటివిగాక జీవులను మనుషులా చేరమంటివా బావించి భావించినీ దాసులనే భజించమంటివిగాక ధావతి లంపటాలతో తడబడమంటివా